సంకీర్తన ఎనభై ఐదు పలుయోనులందుబుట్టి భ్రమసిని అలర నేనే జాతి ననుకొందునయ్యా వెనక జన్మముల నావేడుకైన కాపురాల ఎనయు సతులు సుతులెందరెందరో మునుకొని ఈ జన్మమున కొందరున్నారు మనసున నెవ్వరి మావారందునయ్యా ఆదికాలమున ఆయా దేహాలు మోచి అదసే ఏమేలు నా సొమ్మని ఉంటినో నీ ఇప్పుడు కొన్ని నావి అనుచునున్నాడా ఏది శతమని ముందు ఎరిగించమయ్యా అన్నిటా నా బాము చూచి అంతలో శ్రీవెంకటేశరాని విజ్ఞానమిచ్చితిబిట్టే పన్నిన నా మునుపటి పట్లెల్లా నెంచుకుంటే నన్ను చూచి నాలోనే నవ్వు